కోడి పుంజు కొట్ట మెక్కి కొకరూ కోసింది చూడు తూరుకు దిక్కు తెల తెల్ల బారింది వాడుతుంది రేడియో వందే మాతరం వేడి వేడి పాలాగి వేచి ఉంది మన కోసం పాప పాప మేడుకో బాలా బాలా